ృ నమేకరకరూకరీ పరమాత్మత్ నామరూపాత్మకమైన జగత్ ప్రకటన అంటే అనమాట జగత్తు అనేది పరమాత్మయే అవ్యాకృత జగత్తు పరమాత్మయే జాగ్రత్త జగత్తు కూడా పరమాత్మే కాబట్టి ఆ విషయాన్ని ప్రతిపాదన చేసుకో ఉన్నారు అయితే సాధారణంగా దృష్టి ఎలా ఉంటుందంటే కారణ దృష్టి కారణమును మనం విస్మరించి కార్యంలో నిమగ్నమైపోయి ఉంటాం ఇప్పుడు జగత్ అంటే నామరూపాత్మకమైనది ఆ జగత్తుతో మనం వ్యవహరించే సందర్భంలోనూ మన ఫోకస్ మన దృష్టి అంతా నామరూపాల మీద ఉంటుంది నామరూపాల మీద దృష్టి ఉండేప్పటికీ అసలు ఈ సత్యము కాదు నామరూపములు అది వ్యాకరణం అలా భాషిస్తున్నాయని తప్ప అది కాదు ఆ నామరూపముల మృసిగులలో ఆ పరమాత్మయే దాగి అని జనాన్ని తెలుసుకోలేక తెలుసుకోలేక ఈశ్వరుడు గురించి అన్వేషిస్తూ ఉంటారు ఈశ్వరుణ్ణి వెతుకుతూ ఉంటాను ఈశ్వరుని కూడా ఎలా వెతుకుతానంటుడికి ఒక నామ రూపాలను వీళ్ళు సంచారు చూడండి నేను ఈశ్వరుడు అనే భావనని నేను అటాక్ చేయలేదు ఈశ్వరుడు అనే భావనని నేను త్రోషిచ్చుకోలేదు కూడా అన్నాడు నేను ఆ పని చేస్తున్నాను మీరు అనుకోండి ఓకే ఈశ్వరుడు అడగాడేమి అని పరిశీలించే ప్రయత్నమే తప్ప ఈశ్వరుని నాస్తికులు ఏం చేస్తారు ఈశ్వరుణ్ణి అటాక్ చేస్తాను లేకపోతే ఈశ్వరుణ్ణి డినై చేస్తాను అన్నాడు ఓకే నేను ఈశ్వరుడు అడగాడేమి అన్నది పరిశీలన సో నామరూపాత్మకంగా ఈశ్వరుణ్ణి జనులు ఆరాధిస్తూ అన్వేషిస్తూ ఉంటారు అసలు ఈశ్వరుడికి నామరూపాలు ఎవరు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చేది అంటే మనిషి యొక్క మస్తిష్కం నుంచి వచ్చేది ఈశ్వరుడికి నామరూపాలు అంటే కాదండి మాకు మా మస్తిష్కం నుంచి రాలేదండి పుస్తకాల్లో ఉన్నాడు పుస్తకాల్లోకి మనిషి మస్తిష్కంలో వచ్చింది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందనుకుంటున్నారు మనిషి మస్తిష్ పుస్తకాల్లో నుంచి దీంట్లో ఒక చిన్న రహస్యం సారి చెప్తాను మళ్ళీ మనవి చేస్తాను చూడండి ఫిజికల్ లెవెల్ భౌతికమైన స్థాయి ఒకటి దాని ఆ భౌతికమైన స్థాయిలో ఎన్ని అంశములు ఈడు ఉంటాయి పంచభూతములు పంచభూతములతో నిర్మాణమైనటువంటి జగత్తు పంచభౌతిక జగత్తు సూక్ష్మ రూపములు ఉంటాయి అది కూడా భౌతిక జగత్తులో భాగమే ఉంటే అది కూడా భౌతికమే కేవలము సూక్ష్మము స్థూలము అనే తేడా మాత్రమే అదిలాగా శబ్ద స్పంశ రూపరస గంధములు అవి లోకంలో ఉంటాయి అవి సూక్ష్మ భూతములు సూక్ష్మ ఆకాశం శబ్దము ఉంటాయి సూక్ష్మ సూక్ష్మ ఆపహకే రస ఆడితే అలాగే బాహ్య ప్రపంచంలో ఏమున్నాయన్నమాట మనకి పంచస్కూనభూతములు పంచ సూక్ష్మభూతములు ఉంటాయి ఇక్కడే ఉన్నాయి అంటే దేవము పంచస్ అకాశము చెప్తున్నాయి శ్రోత్రేంద్రియము సూక్ష్మ ఆపహ రసమేంద్రియము ఆ విధంగా కాబట్టి మనస్సు ఉంది కదా అంటే పంచ సూక్ష్మ భూతముల యొక్క సమాహారముకే మనస్సు ఉంటే మనస్సు కూడా భౌతికమే కాబట్ మనస్సు ఇంద్రియములు దేహము భౌతికము జగత్తు భౌతికము ఈ భౌతికముతో భౌతికమున వ్యవహారము ఈ భౌతికము ఆ భౌతికము నుండి పుట్టినది మన ఆ భౌతికంలోనే కలిసిపోతుంది గుణా గుణేషు వస్తే ఈ భౌతికము ఆ భౌతికముతో వ్యవహరిస్తూ ఉంటుంది ఇది ఇది మొత్తం అంత ఆ వ్యవహారంతో సహా అంటే బాహ్య జగత్తు యొక్క కాంపోనెంట్స్ మనిషి అనబడే పద్మంలో ఉండే ఎలిమెంట్స్ మధ్యలో ఉండే వ్యవహారము ఇదంతా కూడా ఫిజికల్ ఫిజికల్ డైమెన్షన్ ఇదంతా కూడా నేను ఏదైనా ఫిజికల్ అండర్ సైకలాజికల్ అని మీరు విడదీస్తే విడదీయవచ్చు ఆల్ ఫిజికల్ పరమాత్మ అనే పద్మం ఏదైతే అది మెట్రాఫిసి అది ఫిజికల్ లో బాధ్యం కాదు మెట్రాఫిజికల్ ఉంటాయి అంటే ట్రాన్సింగ్ మెట్రా ఫిజికల్కే అతీతముగా ఉంటుంది ఇంద్రియకు చదువు కానిది ఇంద్రియములకు అతీతమైనది మనస్సుకు కూడా అతీతమైనది ఎక్మోది వర్తే అప్రాప్త్య మనసా సహ అనే ఉపరిషత్తులు పెడుతూ ఉంటాయి ఆ పరమాత్మ గురించి మాట్లాడతారే తప్ప ఆ పరమాత్మని ఫిజికల్లో ఫిట్ చేసే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు మహర్షులు ఎన్నడూ చెయ్యలేదు అని చెప్పిన దేవుడు అనేది ఏ విధంగా సమాజంలో జనులు పరిగణిస్తూ ఉంటారో అలాంటి దేవుణ్ణి ఉపనిషత్తులు గీత చెప్పలేదు మీరు చూసుకుంటారు అలాంటి దేవుణ్ణి ఉపనిషత్తులు గీత ఎక్కడ ఒక్క చోట ఎక్కడా చెప్పలేదు గీతలో దేవుడి గురించి చెప్పిన సందర్భాలన్నీ మీరు పోగేసి మీరు వెరిఫై చేసుకుని చూసుకోండి ఎక్కడైనా ఒక్క చోటైనా ఈ లోకంలో సమాజంలో జను ఏ విధంగా దేవుణ్ణి ఆరా తీసుకున్నారో ఆ విధంగా ఒక్క చోటైనా చెప్పాడా ఏ మాం ప్రపంచే తా సదైవ్యహమనే వాళ్ళని మాట్లాడినాడే తప్పి ఆయన మెటాఫిజికల్ గా చెప్పాడు తప్ప ఫిజికల్ మెదల్లో బుద్ధికి ఎప్పుడు చెప్పలేదు ఇత ప్రవృత్తి భూతానా కథం అని చెప్పాడు అహమాత్మ సర్వూతాని చెప్పారు ఈశ్వర సర్వూత మత్స్థాని సర్వభూతాన్ని అని చెప్పి నచ మని భూతాని అని చెప్పాడు సో నేను గుణములనేందు గుణములను నిలబెడుతూ గుణముల దా ఉన్నాను అని చెప్పాడు జ్ఞానం జ్ఞానం జ్ఞానగమీయం అంటే ఈ విధంగా భూతభూత్ అంటూ సో ఆ మెటాఫిజికల్ గానే చెప్పాడు భూతములను భరించువాడున నిలబెట్టువాడను నేను అని చెప్పేట తప్ప భూతములలో అంతర్గతమేమున్నట్టుగా ఎప్పుడు చెప్పలేదు కాబట్టి ఉపనిషత్తులలో గీతలో ఎక్కడ కూడా దేవుణ్ణి మనం ఈ పౌరాణిక రూపంగా ఎక్కడ ఏదైతే సమాజంలో ఆరాధిస్తున్నారో ఎక్కడ చెప్పలేదు అలా అది కేవలము నామరూపాలలో భాగ్యంగా దేవుణ్ణి దర్శించడం అనేది అది మనిషి యొక్క మస్తిష్కం నుంచి వచ్చింది మనిషి యొక్క బ్రెయిన్ నుంచి ఆ వ్యవస్థ మనకి నిర్మాణం అయింది మనిషి అంటే నేరు నీరు కాదు నేనే కాదు ఇది ఈ విషయం తెలియడానికి ఎంత కష్టమైన కాకూడదు ఎందుకంటే మన కళ్ళ ముందు మనం చూసుకున్నగా మన జీవిత కాలంలోనే ఒక మనిషి యొక్క మస్తిష్కం నుంచి ఒక దేవుడి యొక్క ఆరాధన వచ్చి ప్రచారంలోకి రావడం మనమే చూస్తున్నాం ఈరోజు మనం ఎక్కడ కొడితే అక్కడ చూస్తున్నటువంటి బాబా దేవాలయ మనిషి మస్తిష్కం నుంచి ఈ మధ్య కాలంలోనే ప్రకటమైన అయ్యప్ప కూడా ఆ కేటగిరీలోనే కలుగుతుంది కూడా ఆ కేటగిరీలోనే కలుగుతుంది కట్ట మైసమ్మ కట్ట మనిషి మస్తిష్కం నుంచి వచ్చిందా లేకపోతే చె ఎందుకంటే చెరువు గట్టి ఊరికి బయట ఉంటుంది ఎత్తుగా ఉంటుంది ఎవరో ఒక వైద్యులు చెరులో పడిపోయి చచ్చిపోయిన ఘటనలు ఉంటాయి ఆ చచ్చిపోయిన వాళ్ళు దెయ్యమయ్యారనేటువంటి భావన ఉంటుంది ఆ చదువు పెట్టిన ఒక చింత చెట్టును ఒక రావి చెట్టు ఉంటాయి జనానికి రావి చెట్టు పెట్టే సెంటిమెంట్ చింత చెట్టు అంటే భయము ఉంటుంది ఈ అంశము తోడయి ఆ చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలి ఆ చెట్టునే ఉన్నారనే భావన స్టోరీలు ఉంటాయి ఇక అన్నిటికీ పురాణము అని పేరు పురాణం వాళ్ళకి వ్యాసుడు వచ్చి రాసి చేతికి కొట్ట అక్కడ లోకల్ గా ఉన్న పేరు అలా కట్ట మాయసమ్మ వస్తుంది కట్ట మాయసమ్మకు స్థల పురాణం ఉంటుంది ఆ చెడులో వ్యాసమహల్ స్నానం చేసేడు దూర్వాసులు స్నానం చేసేడు పురాణం ఉంటుంది కట్ట మాయసమ్మకి అప్లై చేసిన ప్రిన్సిపల్ మీకు నామరూపాత్మకంగా దేవుణ్ణి ఆరాధించే ప్రతి సందర్భంలోనూ అదే ప్రిన్సిపల్ వస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళు పోటీ చేసుకుంటూ పోతారు విష్ణు చతుర్భుజితోనే మీకు ఎలా తెలుసు వెళ్తే వాడు ఏదో కొటేషన్ ఇస్తారు ఆ కొటేషన్ దగ్గరికి వెళితే వాడు ఇంకో చోటు ఇంకోస్తారు అలా వెనక్కిపోతూ ఉంటుంది కొటేషన్స్ ఒరిజినల్ గా ఎవరో ఉంటాడు దాన్ని ఆ పెట్టిన వాడు ఒకటి ఉంటాను ఇదంతా ఎందుకు చెప్పానంటే చాలా ఓపెన్ మైండ్తో దీన్ని పరిశీలించాల్సి ఉంటుంది ఒకప్పుడు ఏమవుతుందంటే మీకు తెలిసి ఉన్న సమాచారం అది సమాచారం దాని జ్ఞానం అని కూడా అంటూ ఉంటారు నాలెడ్జ్ఞానం అని పేరు పెడుతూ ఉంటారు మీకు తెలిసి ఉన్న జ్ఞానము అంటే ఆల్రెడీ మీ బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానమే మీకు ఆటంకముగా ఒక కెరకం ఉండి విషయం తెలియకుండా తప్పివేస్తూ ఉంటుంది చేతనే ఓపెన్ మైండ్ ఉండాలి అని చెప్పడం ఇప్పుడు ఈ చెప్పిన వ్యాఖ్యానంతో చూస్తే ఎవరైనా నన్ను మిస్లీడ్ మిస్ చేసే అవకాశం ఐడెంటిటీగా ఉంటుంది మీరు దేవుణ్ణి కాదనుకున్నాడు అనే అవకాశం కాదనలేదు నేను దేవుణ్ణి కాదని నేను నామరూపాలని కాదన్నాను తప్ప దేవుణ్ణి కాదనలేదు సో దేవుణ్ణి తోసి కూర్చోలేదు నేను నామ రూపాలను చూసే విధానంలో మీకు మార్పు రావాలనేది నేను మనం చేశాను ఇప్పుడు ఈ నామరూపాత్మకమైన జగత్తే అన్వేషించాలి అంటే నామరూపములను దర్శిస్తూనే నామరూపములతో అతీతంగా దర్శించేటువంటి ఆ విష దర్శనము అంటారు ఆ విషయము చూపు ఎలా ఉంటుందంటే నామరూపాలను చూస్తూనే దానికి అతీతంగా పోయేటువంటి ఒక సామర్థ్యం షందు జగత్తు ఇప్పుడు ఈశ్వరుడు మీ ఎందు ఉన్నాడు మీ ఎందు ఉన్న ఈశ్వరుడే జగత్తు కూడా ఉన్నాడు ఈశ్వరుడు మీ ఎందు హృదేశం నుండి ఉన్నాడు అంటే ఏ విధంగా ఉన్నాడు ఈశ్వరుడు మీ ఎందుకేషన్ మీరు చూడండి చూసుకోండి అంటే మీరు ఎలా చూడాలంటే మీకున్న నాలెడ్జ్ అంతా అర్థం కాకుండానే జాగ్రత్త పడుతూ మీరు పరిశీలించాల్సి ఉంటుంది మీకున్న నాలెడ్జ్ మీకు పెద్ద ఆటంకం అయిపోతుంది మీరు మీకేసి మీరు చూడండి ఫిజికల్ డైమెన్షన్ ఒకటి భౌతికమైన స్థాయి ఒకటి ఉన్నది లేకపోతే ఫిజికల్ బాడీ అని ఒకప్పుడు ఆరోగ్యం ఒకప్పుడు అనారోగ్యం మందు మాకు తిండి తిప్ప అంత దానికోసమే కదా ఫిజికల్ డైమెన్షన్ ఒకటి ఉన్నది సైకలాజికల్ డైమన్షన్ ఒకటి ఉన్నది అన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు లేదు నాది అనేటువంటి ఒక అహంకార మన కూడా ఆ సైకలాజికల్ డైన్ లో భాగంగా ఉంటారు ఇప్పుడు మీలోనే ఇంకో డైమన్షన్ కూడా ఉన్నాయి ఈ రెండింటితోటి ఐకోలేదు ఈ రెండింటితోటి ఐకోలేదు అని చెప్పేటువంటి ఫిలాసఫర్స్ కూడా ఉన్న రూడవ రెండింటితో ఆట కొంతమంది మనస్సును కూడా ఉక్కుకోలేదు మనస్సు కూడా దేహమును బట్టి వచ్చిందని అలా చెప్పారు తప్ప మనస్సును కూడా ఉక్కుకోలేదు వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే సున్నమును పసుపు కలిపితే ఎడగా ఉంటుంది ఆ ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది సున్నంలో ఉందా లేదు పసుపులో ఉందా లేదు రెండు కాంబినేషన్ వల్ల ఎరుకు అదే విధంగా పృథివీ ఎందుకు అప్పులో లేదు అప్పులు అంటే జలముల కానీ ఆకాశం మధ్యలో అగ్ని వాయువు ఆకాశము వీటిలో వేటి దేనిలోనైనా ఇండిపెండెంట్ గా వీటి చూస్తే దేని ఎందు కూడా మనస్సు యొక్క లక్షణం లేదు మనస్సు అనేది కూడా పృథివీ ఆలోచించదు జలములు ఆలోచించదు ఆ విధంగా మనస్సు లేదు కానీ అల్లి కలిస్తే మనస్సు అనే ధర్మం ముట్టుకు వస్తుంది వాళ్ళు ఏమన్నారంటే ఇది కేవలము భౌతికము మాత్రమే మనస్థ ఇంకా అంతకంటే వేరే పైన ఏమీ లేదు అని అన్నారు దాని మీద ఇంకా అంతకంటే పైన లేదు ఫిజికల్ అని సైకలాజికల్ ఎండ పేట దాని పైన ఇంకా వేరే ఏమీ లేదు కాబట్టి అనుభవాన్ని పుస్తకం ఈ విధంగా అనుభవాన్ని పుస్తకం ఎరుపు మీకు అనుభవాలు ఎరుపు లేని ఎరుపు అనుభవానికి వచ్చినట్లు ఈ పరిచభూతముల నుండే మీకు ఒక ఎలిమెంట్ అనుభవానికి వస్తుంది దాన్ని పుట్టుపడే సార్ అయితే వేదాంతలు ఫిలాస్ఫీ సంస్థ ఏమన్నారు అంటే చూడండి దేర్ ఈస్ సమ్థింగ్ అదర్ దాంట్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ డైనషన్ దానికి ఏదైనా ఒక పేరు కమ్యూనికేషన్ కోసం ఒక పేరు పెట్టుకున్నారు ఇంటెలిజెన్స్ అంటే ఒక ఇంటెలిజెన్స్ ఒక చైతన్యం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు గుండె కొట్టుకుంటోంది అంటే ఆ గుండె కొట్టుకోవడంలో ఒక ఇంటెలిజెన్స్ ఉన్నది ఆ ఇంటెలిజెన్స్ మనస్కృతి పరిచూతం ఉన్నది దేహమునకు చెందినది కాదు మనస్సు యొక్క అధ్యయనంలో ముందు కొట్టుకోవటం గుండె కొట్టుకున్నడాన్ని మనస్సు కొంతవరకు ప్రభావితం చేస్తుంది కానీ కేవలము మనస్సు యొక్క సంకల్పము బట్టి గుండె కొట్టుకుంటున్నారు మనస్సు యొక్క బట్టి గుండె కొట్టుకునే పక్షంలో ముందె వ్యాధి అప్పటికీ రాకూడదు కాబట్టి గుండె కొట్టుకుంటారు రక్త ప్రసారము వీటన్నిటిలో తర్వాత మనస్సు యొక్క చలనము ఆగిపోయినప్పుడు కూడా ఒక సమాధి స్థితి అంటే ఒక సావధానత ఒక జాగరూకత ఒక తెలివి అనుభవానికి వస్తాం అది మనస్సు ద్వారానే ప్రకటమవుతోంది దేహం ద్వారానే ప్రకటమవుతోంది కానీ అది దేహము మనస్సులకు చేయనేది మాత్రము కాదు దేహము మనస్సు అది ప్రకటన కానే కాదు అది అసలు ఉందని కూడా మీకు అనుభవానికి అవకాశం లేదు ఎందుకంటే మనస్సు దేహము ద్వారా మాత్రమే అది తరగటమవుతోంది దాంట్లో సందేహం లేదు కానీ అది మనస్సు దేహములలో అంతర్గతం మాత్రమే కాదు మనస్సు దేహములో అతీతమైనది అంటే దీనికి ఒక పదం వేశారు అదేమిటంటే మనస్సు మనస్సు అనేది ఆ ఒక లింగము అంటే అన్న లింగ లేహము అంటే పొగలు పెట్టిన మనం తెలుసుకోగలుగుతాము పొగ లింగం అలాగే మనస్సు చలనము ఆ చలనం ఆగిపోయింది చలనం ఆగిపోయినప్పుడు మనస్సు దేహము తప్ప మరేది లేదు అన్న సందర్భంలో చలనం ఆగిపోయినప్పుడు శూన్యంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అక్కడ మీరు శూన్యంలోకి వెళ్ళిపోవటం లేదు ఒక చైతన్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఒక అనుభవ ఉన్నారు మీరు ఫిజికల్ మనస్సు సంకల్ప రూపంగా ఉంటుంది అనుభవం అనేది మనస్సు ద్వారా ప్రకటమవుతోంది దేహం ద్వారా ప్రకటమవుతోంది ఇప్పుడు తీపితనము తీజతనము మీకు అనుభవానికి రావాలంటే దేహము మానుస మనస్సు ఉంటేనే అనుభవానికి వస్తుంది లేకపోతే రాదు ఈ అనుభవం అనేది ద్వారా మనస్సు ద్వారా దేహము ద్వారా ప్రకటమవుతున్నమాట వాస్తవం కానీ అది దేహము ఇంద్రియముడు మనస్సుకు మాత్రమే పరిమితమై ఉన్నది అనేది తప్పు వీటికి అతీతంగా ఒక తత్వం దాదు అది ఉంది దానికి పెట్టుకున్నాం మనం ఆ ఆత్మ ఉంది ఇక్కడ ఆత్మయే దేవుడని మీరు అనుకోని పేరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మహా మహర్షులు దానికి దేవహాని పెట్టారు ఆత్మ దేవహ అని పెట్టారు సమాసం చేస్తే ఆత్మదేవహ అలా ఎందుకు పేర్పెట్టే దేవహ అంటే నామరూప బుద్ధి గట్టిగా ఉన్న వారికి ఏమైపోయిందంటే దేవహ అనగానే ఏదో ఒక ఆకారం చేతులు కాళ్ళు తల ఒకప్పుడు ఆకారం మనిషి తల ఒకప్పుడు పశువు యొక్క తల కావచ్చు ఒక తల మూడో కాళ్ళు నాలుగో రెండో నాలుగో చేతులు అలా తెలిసాయి కానీ మీకు దేవుడు అనే మాట అది మా ఇంటికి రాదు అలా తయారయ్యాడు జనాలు అని చెప్పి నేను నేనేమంటానంటే ఏదైతే మీరు జ్ఞానం అనుకుంటున్నారో అదే మీకు తెలుసుకోవటానికి అర్థమైపోతూ ఉంటుంది మీరు ఏదైనా తెలుసుకోవాలంటే మీ జ్ఞానమే మీకు అర్థమవుతుందని అర్థవుతుందేమో మీరు మీరు ఆలోచించుకోవాలి అంటే మీ జ్ఞానమే మీకు ప్రతిబంధకము ఆతంకితమైపోతుంది అంటే అర్థమైతే మీరు ఏదైనా కొత్త సంగతి తెలుసుకోవాలంటే మీకు ఫ్రీడమ్ ఉండాలి దేని నుంచి ఫ్రీడమ్ ఉండాలి ఫ్రీడమ్ ఫ్రం యువర్ ఓన్ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ నుండి మీకు ఫ్రీడమ్ ఉంటే కాదని తెలియదు నేను ఒకసారి దగ్గరికి ఒకేసారి చేసిస్తాను మిస్టేక్ ఒకేసారి చేస్తే పర్వాలేదు రెండోసారి చేస్తేనే అది మిస్టేక్ అవుతుంది నేను డాక్టర్ గారికి వెళ్ళి నా వ్యాధి గురించి అంతా నాకు టెన్షన్ చెప్పాను ఆయన అంతా వినే చెప్పాడు కానీ నీకు తెలుసున్నది నేను చెప్పబోయే మాటకు అదృష్టమో తీసుకోండి నాకు బొంబు వెలగడానికి క్షణం పట్టిందంటే ఇంకా నేను ఐ డి నాట్ లుక్ బ్యాడ్ ఎస్ i want you are to find your credibility and i am not into niranta na dal gududu samacharam sakalinchipettadu nen cheppidi na age em cheppalo thochukundu i can see that you need guidance but you seem to know everything and i told sir i have cut my mind not mind i have cut my mind also my brain can sustain this philosophy now i am open krishna డిగ్రీకి వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళాలి లాయర్ డిగ్రీకి వెళ్ళినప్పుడు కూడా అలాగే వెళ్ళాలి భార్యతో మాట్లాడేప్పుడు అలాగే ఉంటుంది అయితే ఆయన మనస్సులో ఏముందో మీకు తెలియదు అని రిపీట్ చేయకపో ప్రేమంటే అలా ఉంటది ఇంకా జ్ఞానం ఉంటే ప్రేమ ఉండదు అన్ని ఇంకే తెలిస్తే ఇంక ప్రేమ ఉండదు మీరు బ్రెయిన్ సేవ యొక్క బ్యాండేజ్ తోటి మీరు గరువులో ఉండిపోతారు తప్ప మీకు హృదయం వికసించదు కాబట్టి ఆ ఫ్రీడమ్ లేకుండా నేను దేవుడు అనగానే ఫ్రీడమ్ లేకపోతే యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ వాటర్ అని ట్రై చేస్తే సంస్కృతంలో సంవత్సరాల ఎందుకంటే జనులకు సంస్కృతం రాదు కొనుక సంస్కృతంలో దేవహాని ఉంటుంది తెలుగులోకి వచ్చే దేవుడు డేంజరస్ దేవుడు అంటే ఇంకా అయిపోయింది మన వాళ్ళు ఆ దేవుడికి కొన్ని కొన్ని ఐడియాస్ వాళ్ళు ఉంటాయి ఆయన తళ్ళు రెండు చేతులు ఉంటాయి చేతులు ఇంకో కొన్ని ఉన్నా నష్టం లేదు ఓ తల ఉంటుంది అది మనిషికి కావచ్చు మనిషికి కాకపోవచ్చు ఒకసారి లేదో ఒక తల ఉంటుంది ఇక్కడ నేను ఒకసారి వేరే పాటు వాళ్ళు నాలుగు టెంపుల్స్ పెట్టారు ఒక టెంపుల్ డబ్బులున్నాయి ఎవరి వసూలు చేస్తూ ఉన్నాం కడుతూ ఉన్నాం ఏదైనా ఒక తోటలో వేద పాఠశాల పెట్టినప్పుడు ఆ తోటలో మొక్కలను నరిచేసి టెంపుల్ పెట్టడం అనగానే అసలు మొక్క పాఠశాల టెంపుల్ నాలుగు టెంపుల్స్ పెట్టారు ఒకటి ఎజర్వేదేవుడు రెండోటి సామవేద దేవుడు మూడవది ఋగ్వేద దేవుడు నాలుగవది అసర్గుణమేత దేవుడు ఎదురువేదేవుడు రెండు చేతులు రెండు కాళ్ళు పంచ పట్టుపంచేదేవుడు పట్టుపంచ పట్టు పండుగ తల మాత్రం మేక మేక అంటే మేక తల నేనండి ఇలా ఇది ఎక్కడ పట్టుకొచ్చాను ఇలాంటి దేవుడు కూడా ఉన్నాడా ఎక్కడైనా వర్ణించారంటే కష్టమైన శ్లోకం చెప్పలేదు శ్లోకం మీరు శ్లోకం చెప్పింది శ్లోకా ఇలాంటి దేవుడి గురించి చెప్పలేదు చెప్పలేదు అరంజితంలో చెప్పలేదు పనిషత్వంలో చెప్పలేదు యజుర్వేదంలో ఎక్కడ చెప్పలేదు నేను ఎదుగుతున్నాను ఋగ్వేదేవుడు అని ఇంకో సమపర్చాయి ఏదో తలపెట్టాను తల పెట్టారు గుర్రం తల పెట్టారు సామవేద దేవుడికి ఇంకేదో తల పెట్టారు అధర్మణ వేద దేవుడికి ఏదో భయంకరమైన రాష్ట్ర పెట్టారు నాకు తలవి పెట్టారు దేవుడు అనగానే మనిషి మస్తిష్కం ఎలా పనిచేస్తుంది అన్నదానికి చక్కటి శాంతమంది ఇంతకంటే వేరే దృష్టాంతమక్కర్లా నేను వాళ్ళని పిలిచే నేను నాకు పాయింట్ దొరికింది అక్కడ మనిషి ఈ విధంగా దేవుణ్ణి వీడు కల్పించుకుంటూ కడుతున్నా ఓహో అనే పాయింట్ దొరికింది తప్ప వాళ్ళు ఏం పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు కట్టుకున్నారు అందరూ కూడా సో కాబట్టి ఆ దేవుడు అనే శబ్దాన్ని మీరు ఆ విధంగా అది ఒక తత్వం ఎలక్ట్రిసిటీ దేవుడని చేయకూడదు సంస్కృతంలో విద్యుత్ అని ఉంది విద్యుత్ స్త్రీలింగ శబ్దా మీరు విద్యుత్ దేవి అని ఒక దేవత దేవాలయం తప్పేసి అక్కడ ఓ దేవతామూర్తిని లేదీ మూర్తిని పెట్టి చాలా జనం సప్లోగా కొంచకపోవడానికి సహాయపడుతుంది వస్తాను అలా కదా విద్యుత్ అంటే మొత్తం ప్రపంచ మంత్రాలు వ్యాపించి ఉండదు అప్పుడప్పుడు మీరు ఈ సిల్క్ షర్టు పట్టు పంచాది కట్టుకున్నప్పుడు బ్యాజా ఘర్లు ఆడుతాయి అదంతా విద్యుత్ కారణం కట్టుకోవాలి సిల్కులు పట్టు కట్టుకుంటే అలాగే ఉంటుంది అదంతా స్టాటిగా ఎలక్ట్రిసిటీ అప్పుడప్పుడు ఒళ్ళు గగులు పొడుస్తున్నాయి అది స్టాటిగా ఎలక్ట్రిసిటీ ఈ ఫ్యాన్లు పెరుగుతున్నది విద్యుత్తే ఈ దీపాలు పెరుగుతున్నది కూడా విద్యుత్తే మేరుకు వచ్చిందంటే అది ఆ విద్యుత్తు ఉండబట్టి మేరుకు వచ్చింది కాబట్టి విద్యుత్ అది కంటికి కనపడతుంది కానీ సర్వమును వ్యాపించి ఉంటుంది దానికి తలకాయ పెట్టేసి చేతులు పెట్టే ఎక్కడ లేకపోతే దానికి ట్యూబ్ లైట్ లాగా లేకపోతే బల్బు లాగా ఫ్యాన్ లాగా దానికి ఒక రూపాన్ని మీరు అవసరం లేదు దానికి రూపం ఉండదు కానీ నామరూపములలో అది ప్రవేశిస్తూ ప్రవేశించి ఉంటుంది ఒకవేళ విద్యుత్ ప్రవేశించడం లేదనుకోండి నామ రూపాయలు అప్పుడు దీన్ని ఫ్యాన్ అనొచ్చా తిరిగితే ఫ్యాన్ అవుతుంది ఇంకా అలాగే మూడు కొమ్ములు పెడితే ఫ్యాన్ అవుతుంది ఆ పొలం ఎక్కడి నుంచి వచ్చింది టూ ఫ్యాన్ అనే రగ నుంచి వచ్చింది ఉంటే ఫ్యాన్ అవుతుంది లైట్ అనే పొలం ఎక్కడి నుంచి లైట్ అనే రోజు వచ్చింది అలా ఫంక్షన్ చేస్తే దాంట్లో పేరు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది టెలి వైజ్ అనే అదే నుంచి అంటే విఐ ఎస్ఐ దానికి సంబంధించిన వెర్గగా ఉంటుంది చూస్తుంటా అనే అర్థంలో టెలి అంటే డైరెక్ట్ గా వైదో రి అక్కర్లేకుండా వై కి టెలి అని చెప్పి వై ప్లస్ లేకపోతే వచ్చి దానికి తెలియదు అంతే తప్ప ఇలాగే ఒక సుపేరం ఒకటి ఉంటుంది ఇలాగే ఉంటుంది అని అలాగే అక్కర్లా అది ఉండదు కూడా మారిపోతూ ఉంటాయి ఈ టేబుల్ సరిపడదు అంటే ఇంకా టేబుల్ సరిపడదు పది కేజీలో ఇరవై కేజీలో ఉంటుంది పది కేజీలు ఇప్పుడు టెలివిజన్ సీజన్విజన్ వచ్చింది అది ఎంత ఎలా ఉంటుందంటే గోడకే పెడతాను వాళ్ళు వాళ్ళకి పెట్టి దాంట్లో కూడా ఇచ్చి పెట్టుకోడా చిన్న తాడుతుంది ఆ తాడు తో అక్కడ పెడితే అది క్యాలెండర్ అని అనుకునేది క్రమ కలిగే అవకాశం చాలు సెల్ఫోన్స్ కూడా అల్ట్రా స్క్రిన్ ఉంటే ల్యాప్టాప్ లు కూడా ఉంటాయి అల్ట్రా స్క్రిన్ ఉంటాయి కరీస్ కాబట్టి ఆ విద్యుత్ సకల పరికరములలో పరికరం అంటే నామరూపాలు ప్రవేశించినట్టుగానే ఈ నామరూపములన్నింటి పరమాత్మ ప్రవేశించినాడు ఆ తర్వాత సినిమాలో ప్రకాశము ఈ దృశ్యముల బంగారము ఆఫరణములు అన్నింటియందు ప్రవేశించినది అలాగే ఆ పరమాత్మ ఈ నామరూపాత్మకమైన జగత్తు నుండి ప్రవేశించినాడు దీనికి అంటే అవతారిక మొత్తం శాస్త్రాన్ని అంతని ఎందుకోసం మనం ఆరంభిస్తున్నాము శాస్త్రము అంటే వైదికము కావచ్చు ఏదైనా కావచ్చు వైదికము కావచ్చు అవైదికము అంటే లౌకికము అవైదికం అనట్లేదు లౌకికమైన శాస్త్రాలుంటాయి విదిక్సిన విషయం మొదలైనది వాటవా సగల శాశ్వతము కూడా దేవీ పొందే ఆరంభమవుతున్నాయి మొదలౌ ప్రారంభిస్తున్నారో జగన్ అది ఏదో చూద్దాం పెద్ద వాక్యం విద్య సరోపణ ఇద ఆత్మ తెలుసుకుంటుంది ఆత్మతత్వం ఒకటైతే సకల శాస్త్రంలో ఆరంభం అవుతున్న అయితే చంద్ర భాషకి జరిగిన రానివ్వడం లేదు మీకు సంబంధించి మనం ఏమనుకుంటామంటే సకల శాస్త్రాలు దేవుణ్ణి చెప్పడానికి ఉన్నాయని దేవుని బోధించడానికి ఉన్నాయి అందరు అలాగే అనుకుంటారు కూడా మరి శంకర్లు అంటున్నారు అలాగడలేదు సర్వశాస్త్రములో ఆత్మని బోధించడానికి ఉన్నాయి అనుకుంటారు చూడండి మరి దేవుడి మాట ఏమిటది చూడండి మీలో మీరు చూసుకోండి మీలో మీరు చూసుకుంటే యూజ్ రాష్ట్రం ఎలిమెంట్ అవుతుందంటే ఇది నాది నాది ఈమె నా భార్య నీ చేసిన మాట వినాలి నా కొడుకు నా చేసిన మాట వినాలి అలాంటి వాడు చెప్తారు ఎప్పుడు విచ్చిన మాటలు వినాలి అవుతుండదు అని తెలియదు తర్వాత ఇది నౌకరు నా అధీనంలో ఈ నౌకరు పనిచేయాలి ఇది నాట్ అబ్బో దిస్ ఇస్ దిసే చాలా అల్పమైంది హై రాష్ట్ర ఉంటుంది ఒక హయర్ రాష్ట్ర అంటే ఇంట్లో నాది అనేది ఏమి ఉండదు రోజులు మనం తీసుకుంటాం అది ఒక రోజు మనం చేస్తాం ఇంట్లో బండ్ అనేది ఏముంటుంది అని తీసి ఆశారు అది ఎవరికైతే ఇచ్చేప్పుడు వీరికి దానం చేస్తే మళ్ళీ జన్మలో నాకు మరో మోట వస్తుందనిచ్చారీ దేశారు కాబట్టి మీరు దేవుడు దేవుడు అని ఇంత గడగడ చేస్తున్నప్పుడు మీ లోపలికి చూసుకోండి దెటర్ ఆస్పెక్ట్ ఆఫ్ యూ మీలో ఉన్నటువంటి ఆ ఉత్తమమైన లక్షణాలు మళ్ళీ దేవుడిని పేరు నాకేమీ తెలియదండి అన్నారు అనుకోండి మీకు జీవుడు అవుతారు జీవుడు మనిషి వ్యక్తి అవుతారు నేను ఓపెన్ మైండ్ పెట్టుకుని తెలుసుకుంటాను అని అలక్తిగా సవధానంగా ఉంటాను అని ఎప్పుడైతే మీరు ఆ సమధానత దాని సమాధానము ఆ సమాధాన స్థితిలో ఉన్నారో ఆల్రెడీ ఆల్రెడీ కాబట్టి ఆ రకంగా ఆ దేవుడు మీ అంటే మీకంటే భిన్నంగా ఏమీ లేదు మీ రూపంగానే ఉన్నట్టు వాస్తవానికి ఆ దేవుడు మీరు ఒక్కటే ఈ వేసే అల్పమైన భావజాల ఏదైతే కలదో దీని నుండి మీరు బయటపడగలరా అన్నది చూసుకోవాలి అది మీరు ఆలోచిస్తే ఆత్మ చాలా ప్రాక్టికల్ నేను మాటలుతో చూడండి మీకు ఇప్పుడు మామూలుగా వీళ్ళు కుండలిని అని నేను అనిపిస్తాను దాని మీద పొటెన్షియల్ స్టెప్ కుండలిని అంటే ఎనర్జీ శక్తి కదా స్పిరిచువల్ ఎనర్జీ అని అడిగిపోతుంది ఆ అయితే ఆ పిల్లలుని మీలో ఉండి ఎలా ఉందో తెలుసులో ఉండిపోయింది కలర్ అయిపోయి బయటికి ప్రకటన కాకుండా ఉండిపోయింది అంటే తర్వాత కాయ కాల్పోయింది ఉన్నాడు ఆ కాయ ఆ మూత తీసి వస్తే అది ఓపెన్ అవుతుంది మీలో స్పిరి అది ఓపన్ అసకొచ్చిందంటే పది మంది పని చేస్తారు ఆ రకంగా అది వెకపడం బాగుంది వీళ్ళు ఎవడు ఎవడు బాగుంటుందండి పావును ఉండడం కాదండి పావును తీరు ప్రజ చెప్పాలి రావు ఏంటంటే కప్పలాగే మందు కప్పులు తీసు చేశాడంట వ్యాకరణంలో కొనూర్తి వస్తుంది ఆ నూర్తి కనెక్ట్ అయిన దాని నుంచి అనుమతి రావాలి ఒకప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తారు కనెక్షన్ లేని తోట అప్పుడు మందు కప్పు చేశాడంట అవసరం కోసం అక్కడి నుంచే మనకు వస్తారు కనెక్షన్ నుంచి అక్కడి నుంచి అలౌట్లు చేయాలంటే మళ్ళీ అన్ని తెలుస్తూ ఉంటాయి అక్కడి నుంచి అలౌట్లు కప్పులు చేయాలి అంటే తప్ప లేదు అంటే ఇది తప్ప తప్ప వ్యాకరణంలో తప్పు ఉంటుందని అలాగే బాగుపడతా వ్యాకరణంలో తప్పు ఉంటుంది పవన్ వ్యాకరణంలో తప్ప ఉంటాయి చాలా కాలేటప్పుడు ఏంటంటుంది ఆ ఎనర్జీ ఆ ఎనర్జీ that is some spiritual energy na actually adeyallo uthano uthano darsana adu open ayy meke rahasinga tharadu so in mele avadade lord esse open avutunna ani anedeyu tharadu oka natme ni create chestadu ay natme deenko koi sort of other physical natme kottu executive consciousness avudu some kind of a consciousness daru kopuledu ఉంటాయి ప్రాపర్ గా ఇమాజిన్ చేసుకుంటూ పోనీ నేను ఇమాజిన్ చేసిన నేను ఎవరో చెప్పాడు అంటే ఇమాజిన్ చేసేస్తారు ఇన్సిపోతూ ఉంటారు ఒరిజినల్ ఇమాజిన్ చేసిన వాడు ఒక మిస్టేక్ మేకర్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ నాట్ దాంట్ బట్ ఇట్ కెన్ వర్క్ ఎనర్జీ ఆ ఎనర్జీ మీరు సంపాదించినట్లయితే మీకు ఆత్మస్వరూపం తెలిసిపోతుంది కానీ స్పిరిచువల్ ఎనర్జీ అది ఎలా వస్తుందో చెప్పుకుంటారా మీకు చూడండి నాది దశాబ్దానికి నాది నేను ఇది ఈ మాస ఈ పెర్ఫ్యూమ్ నాది నేను అనే పెర్ఫ్యూమ్ ఆ వాసన లేకుండా నేను ఒక ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఒక అటెన్షన్ ఒక స్పిరిచువల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అది ఎనర్జీ పరిస్థితి ఉంటుంది ఆ ఎనర్జీ దీనికి ఎనర్జీ ఆ ఎనర్జీలో మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి వాళ్ళు కుందరినీ అన్నప్పుడు వాళ్ళ అభిప్రాయం ఉంటే బ్రహ్మసూత్రంలో వస్తుంది కుండల సూత్రం అహికుండగా అహి అంటే పాముతో సహా అహి అంటే పాము పాము యొక్క కుండలముడు అహికుండలహాడు కాబట్టి ఆలోచించండి మీరు దీని మీద మీరు విచారం చేసుకోవాలి ఎంక్వైరీ చేసుకోవాలి ఇంట్లో ఇతరులు మీకు చేసీజే ఉండదు ఇతరులు కుడితే శాస్త్రాన్ని వ్యాఖ్యానం చేయగలుగుతారు తప్ప ఆ దారి నాది నేను అనే రెండు మీరు వాటి మీద మీరు పరిశీలన చేసి నోటీస్ చేసి వాటిని నోటీస్ చేస్తే పోతాయి నాది అని నాకు తెలియక నాది మీద ఉండదు నా దాని క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ హౌస్ లో మీరేమున్నారు ఏముండదు నైకే క్లీనింగ్ హౌస్ ఇప్పుడు ఆఫీస్ దాంట్లో వాటిది ఏమి చాలా పెట్టుబడి ఉంటాయి పెట్టి నేను వెళ్తూ ఉంటాడు అది ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వెళ్ళారనుకోండి వాటి దగ్గర రెండు విభాగాలు ఉంటాయి ఒకటి మనం వీళ్ళు బుక్ చేసింది ఎక్కడికో పంపిస్తాను ఒకటి ఎవరో మరో గుడి నుంచి బుక్ చేస్తే ఇక్కడికి వచ్చి వాడు రిసీట్ పట్టుకు వస్తే అడ్డు వస్తారు అక్కడ నుంచి వాడు మూట బుజార్ చేసుకుని పోతారు మూట బుజార్ చేసి చూస్తే ఇటువైపు పెట్టమంటే వాడికి వాడి సొంతం ఏమీ కాదు వాడు ఓపెన్ చేసి చూసే హక్కు కూడా ఉండదు వాళ్ళు అవి కూడా లోపలే అలానే ఉన్నాయి అది కాయకం రాసి సొంతం పెట్టమంటాడు అంటే తప్ప దాన్ని ఓపెన్ చేసి చూసే హక్కు వాడికి ఉండదు ప్యాకింగ్ స లేకపోతు తీసుకురం అంటే మళ్ళీ ప్యాక్ చేసి డబ్బులు పుచ్చుకుంటాడు అంతే గొప్ప అది తనది అన్నట్టుగా వాడు బిహేవ్ చేయలేదు మన జీవితం మన దగ్గర ఉండదు ఇలా పోతూ ఉంటాయి వచ్చినప్పుడు గ్రీ బ్ లేకుండగా రానివ్వాలి పోయప్పుడు సరదాగా ఆడుతూ పాటుతో పొందిపోయారు సైకే నా పెర్ఫ్యూ చేసేసి